కూడా చూస్తుంటే తమాష బ్రహ్మ లక్షణాలు కాబట్టి అది అవ్యక్తం వ్యక్తం కాదు అచింత్యం చింత వీల్లేదు చూడండి తమాష అగ్రాక్ష్యం గ్రహించడానికి వీల్లేదు ఇంకా మీరు ఎందుకు వచ్చి కూర్చున్నట్టు ఇక్కడ మీరు వచ్చి కూర్చుంటే మేము కూర్చొని నాయన అది ఆలోచించడానికి వీల్లేదు నాయనాయన అది పొందబడేది కాదు నాయన వాళ్ళంటారు ఎందుకే ఊరికే బస్ టికెట్ వేస్ట్ అయిపోయింది తప్ప దేనికి వచ్చాం మేము ఇక్కడికి అగ్రాక్ష్యం అగ్రాక్ష్యం సో అగ్రాక్ష్యమే మనసుకి దాన్ని సుగ్రాక్ష్యం చేసేటువంటి శక్తి శాస్త్రానికి ఉంది అందువల్ల ప్రమాణమైంది ఓకే అగ్రాక్ష్యాన్ని సుగ్రాక్ష్యం చేయాలి అంటే ఎట్లా మార్గం తెలియని దాన్ని తెలుసుకోవాలి అవిదితం అనుకోండి పోని అగ్రాక్ష్యం అంటే ఏమన్నా గందరగోళంగా ఉందేమో అవిదితం ఇప్పుడు దానికి అర్థమైంది కదా విదితం అవిదితం అవిదితం మనకు తెలియడం లేదు ఇప్పుడు మనకేం కావాలి సువిదితం కావాలి అది అవిదితం ఏదో ఏదైతే తెలియడం లేదో అది సువిదితం కావాలి అప్పుడు ఏం చేయాలి అవిదితాన్ని తెలుసుకోవాలి తెలియదు తెలియని అవిదితం విదితం అవిదితం ఏదైతే తెలియబడదో అది అవిదితం ఇప్పుడు మనకు కావాల్సిన సువిదితం అది చక్కగా తెలియాలి ఎట్ల మార్గం విదితం తెలిసిన దానిలో నుండే తెలియని దాని తెలుసుకోవాలి ఇట్ ఈస్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఫ్లైట్ ఇది ఎందుకంటే తెలియని ఎలాగూ తెలియదు కాబట్టి తెలిసింది ఏదో దాన్ని ఆధారం చేసుకుని తెలియని దాన్ని తెలుసుకుంటూ పోవాలి ఇక్కడ సృష్టి ఎంటర్ అవుతా ఉంది కనక్షన్ తర్వాత ఈ మంత్రం తర్వాత కనక్షన్ కాబట్టి అగ్రాహ్యంగా అవిదితంగా ఉండేటువంటి బ్రహ్మాన్ని సుగ్రాహ్యమోర్చుకోవడానికి సువిధితంగా మనం దాన్ని గ్రహించడానికి అహం అహం అనే సర్వనామం ఇట్ ఇస్ ప్రోనాన్ సర్వనామం అహం ఏవ అస్మి ఇది జానాతి సాక్షాత్ అహమేవ అస్మి ఇది జానాతి కాబట్టి నేనే బ్రహ్మం అని తెలుసుకుంటూ కాబట్టి అహం అనేటువంటి సర్వనామం ఏదైతే ఉందో ప్రొనాౌన్ దీని ద్వారా ఆత్మ యొక్క అనన్యత్వం అనంతత్వం ఈ అహం అనే పదార్ పదం ఏదైతే ఉందో సర్వనామం అహం అహం ఎందుకు సర్వనామం అంటున్నా తెలుసా దీన్ని వ్యాకరణం కూడా వెరీ వెరీ యూస్ఫుల్ సర్వనామం ఇప్పుడు మన నామం మందే అదే నౌన్ నామ నౌన్ సరేనా ఇది పృణం ఎందుకో తెలుసా నా పేరు ఏమిటి సుందరచైతన్యానంది మీ పేరు ఏమిటి మందరచైతన్యానది ఆయన పేరు ఏమిటి మందరచైతన్యానం ఓకే ఎవరిది వాళ్లదే సార్ సర్వనామం అహం అహం సర్వనామం అందరి పేరు సార్ ఇది ఇట్లది ప్రణా సర్వనామం ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు నేను ఆయన నేను కాఫీ తాగాను అని చెప్తున్నా మీరు వేదాంతం ఎక్కువ చదువుకొని మీరు తాగుతూ ఏం చేస్తున్నావు నువ్వు కాఫీ తాగుతున్నావు ఏంట నువ్వు తాగుతూ నన్ను అదే అహమేవత్వం ఇట్లా గనక మాట్లాడితే ఇంకా శృతి మందిరంలో దోమలే ఉంటాయి అర్థమవుతుందే కాబట్టి ఈ అహం ఏదైతే ఉందో అది సర్వనామం అడిగేవాడు నేను అడుగుతున్నాను అంటాడు చెప్పేవాడు నేను చెప్తున్నానంటాడు నేను వీరి దగ్గర ఉంది వాడి దగ్గర ఉంది కొట్టేవాడు ఇప్పుడు మాస్టర్ కొట్టాడు వాడిని నేను కొట్టానంటాడు కుర్రాడంటాడు నేను దెబ్బలు తిన్నాను నేను ఇద్దరిలో ఇప్పుడు నేను కొట్టేవాడా దెబ్బలు తినేవాడా ఏమో పెట్టేవాడా తినేవాడా ఏమో ఇచ్చేవాడ పుచ్చుకునేవాడ ఏమో అందరిలో సార్ నేమో నామోది అందువల్ల సర్వ నాము సర్వనామం పురోనాన్ ఈ అహం అనేటువంటి దానివల్ల చూడండి ఇప్పుడు ఎందువల్ల తెలుసా కేవలం నాకు సంబంధించింది కాదు అందరూ సో స్ణుతే సర్వాన్ కాతి అందరికి కావాలి ఇది అందువల్ల సర్వనామం అహం అహం అహం ఇది నేను నేను నేను అహమస్మితి ఇది జానాతి అని ఏదైతే తెలుసుకుంటూ ఇది అహం అనేటువంటిది దేనికి సంబంధించింది అహం చెప్పండి ఆత్మకు సంబంధించింది అహం అంటే నేను ఆ నేను ఏంటి కోహం అహం కహ నేను ఎవరు దీన్ని విచారణ చేశామనుకోండి ఎందుకని అర్థం కావడం లేదు నేనంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మాట్లాడుతున్నాం నేను నడుస్తున్నానన్నాడు అనుకోండి దేహం అని అర్థం నేను ఆలోచిస్తున్నాను అనుకోండి మనసు అర్థం నేను చూస్తున్నాను అహం పశ్చామి నేను చూస్తున్నానంటే కన్ను అర్థం కాబట్టి ఈ అహం ఎవరు ఏమిటి అసలు ఈ అహం అందువల్ల అత విచారర్తవ్య కాబట్టి మనం విచారం చేయాలి దీన్ని ఈ అహం అంటే ఏమిటనేది విచారం చేయాలి విచారం చేస్తే ఏమని వస్తుంది ఇవన్నీ కాదు దీనికి ఏదైతే ఆధారంగా ఉందో అది ఇది అనేక సార్లు మనం మహావాక్య విచారంలో చూచాం ఇప్పుడు అర్థం చేసుకోండి కాబట్టి అహం అనేటువంటిది ఆత్మ యొక్క అనన్యత్వం అనంతత్వం కాన్షియస్గా వాడుతున్నామని పదాలు అనన్యత్వం అనంతత్వం కాబట్టి అహమస్మితి జానాతి నేనే బ్రహ్మం అని తెలుసుకోవాలంటే వీడికన్నా రెండవది అన్యంగా ఉండడానికి అవకాశం లేదు అప్పుడే వీడికన్నా అన్యంగా రెండవది ఉంటే వీడు బ్రహ్మం ఎట్లవుతాడు వీడు అనంతమయ ఉండాలి సత్యం జ్ఞానం సర సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ అనంతం ఎవరు సార్ అహమస్మితి నువ్వు అహమైనప్పుడు నువ్వు అనంతం నేనే నువ్వు అనంతం నువ్వు అనంతమైతే రెండో వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది రెండో వస్తువు కూడా ఉంది సార్ ఇంకా ఏడవడమే నువ్వు అనంతం నువ్వు అనంతం కానప్పుడు బ్రహ్మను పొందింది ఏమీ లేదు అనంత జ్ఞానం అనంతానందం అనంతనంద కృష్ణాయ జగన్ మంగళమూర్తయే అనంతానంద కృష్ణయ అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి అనన్యత్వం ఆత్మ యొక్క అనన్యత్వం ఆత్మ యొక్క అనంతత్వం అనన్యత్వం ఉన్నప్పుడు దానికన్నా అన్యంగా రెండవది లేదు ఆత్మ వినా కించిత్ నాస్తి ఇది ఆత్మ కన్నా రెండవ వస్తువు లేదు మరి సర్వం ఆత్మ వేదం ఇదం సర్వం ఉండదు ఉపనిషత్తులు విన్నారు కదా మీరు ఇదం సర్వం ఆత్మ ఈ సమస్తం ఆత్మే కాక వచ్చింది ఏమిటంటే ఇప్పుడు ఆత్మ నేనే అని ఇప్పుడు ఇంతవరకు ఆత్మ అంటే ఏదో అనుకుంటూ వచ్చాం ఇప్పుడు ఆత్మ నేనే ఆత్మవేదం సర్వం ఇదం సర్వం ఆత్మయేవా ఓకే కాబట్టి ఆత్మ కన్నా అన్యంగా రెండవది లేదు ఆత్మ యొక్క అనన్యత్వం అటువంటిది ఆత్మ అనంతం గనక ఆత్మ యొక్క అనంతత్వం కాబట్టి అహం నేను అనే సర్వనామం చేత ఏది సూచింపబడుతూ ఉంది తెలియజేయబడుతూ ఉంది నిర్దేశింపబడుతూ ఉంది సూత్రితమవుతూ ఉంది అంటే అది ఆత్మయే ఎటువంటి ఆత్మ అన్ని రెండవది లేనిటువంటి ఆత్మ కాబట్టి ఆత్మ యొక్క అనన్యత్వాన్ని అనంతత్వాన్ని సూచించడం జరుగుతూ ఉంది ఇప్పుడు కనెక్షన్ కాబట్టి అవిదితం సువిదితం కావాలంటే విదితం ఏంటో అది కావాలి అగ్రాహ్యం సుగ్రాహ్యం కావాలంటే అసలు మనం గ్రాక్ష్యం అయింది దాని నుంచే కదిలిపోవాలి ఇప్పుడు చెప్పండి బ్రహ్మం అగ్రాహ్యం కావచ్చు అవిదితం తెలియంది తెలియదాన్ని తెలుసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే బ్రహ్మ బీద తెలుసుకోవాలనుకుంటున్నాడు కదా నీ తెలిసింది ఎందుకు చెప్పు ఏం తెలుసు అహం తెలుసా అహం తెలుసా అహం అనన్య అనంతవం ఏమి తెలియదా మీకు ఏ ఎవరు చెప్పిందన్నమాట చేతులు కదండి ప్రపంచం అన్నది ఎవరు ఎగ్జాక్ట్లీ రైట్ ఏం తెలుసు మనకు ప్రపంచం తెలుసు అంతే సూచన ప్రపంచం తెలుసు నీకు నీకు తెలియబడుతుంది కదా ప్రపంచం నేను దాన్ని తెలుసుకుంటూ ఉన్నాను నేను దాన్ని వింటూ ఉన్నాను దీన్ని వింటున్నావు నువ్వు ప్రపంచం కాబట్టి నీకు తెలిసింది జగత్తు విదితం ఏంటి జగత్తు అవిదితం ఏంటి బ్రహ్మ నీకు తెలియనిది బ్రహ్మ బాగా అర్థం చేసుకోండి తెలియనిది ఏంటి బ్రహ్మం తెలీదు తెలుసుకోవాలంటున్నావు బ్రహ్మ విత్ అవుతావు ఇప్పుడు తెలుసుకునేవాడివి ఆ తర్వాత ఏమైపోతావు బ్రహ్మమే అయిపోతావు కాబట్టి ఇప్పుడు బ్రహ్మం నీకు తెలియదు అందుకని తెలుసుకోవాలనుకుంటున్నా లేకపోతే శృతి మంచిరా అవసరం లేదు నేను అడుగుతున్నా అయ్యా నీకు తెలియంది నీకు చెప్పాలి తెలిసింది ఏంటో చెప్పు నాకు తెలిసింది జగత్ నాకు తెలిసింది జగత్ జగత్ విదితం బ్రహ్మ అవిదితం ఈ దశలో జగత్ మిథ్య కావచ్చు ఎందుకంటే మీరు చాలా సబ్జెక్ట్స్ చెప్పేసి ఉన్నాం కదా ఇప్పుడు వచ్చిన బాధది ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క గురువు చెప్పేసి పంపించేస్తారు ఆ శిష్యుడిని వాడు పోతాడు పొలో అని ఎందుకని ఇంక రెండోది అవసరం లేదు వాడికి ఒక ఉపనిషత్తు తింటే చాలు మనకెందుకు ఇన్ని ఉపనిషత్తులు కావాల్సి వస్తున్నాయి తెలుసా ఏది అర్థం కావడం లేదు గనుక ఒక్కటి అర్థం అయిపోతే ఒక ఉపనిషత్తే చాలు ఒక్కొక్క గురువు ఒక్కొక్క ఉపనిషత్తు చెప్పాడు అంతేగాని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి లేదు ఇది తెలియకనుకుంటారు ఈ షాక్ ఏనాక ఆ ప్రశ్న ఆర్డర్ లేదు ఇక్కడ అర్థమవుతుంది దేనికి అదే ఏ ఒప్ప ఉపనిషత్తు తీసుకున్నా ఒక ప్రక్రియ అందులో మనకు అందిందంటే సరిపోతుంది కాబట్టి మీకు కొన్ని తెలిసిపోయినా ఇప్పుడు జగత్ అనగానే జగత్తు మిత్య కదా మిత్య కూడా బ్రహ్మమే కదా బ్రహ్మం మిత్య కాదు కదా ఇవన్నీ దేనికి దేనికి సంబంధం లేకుండా అర్థమైనా కాబట్టి అయ్యా జగత్తు మిత్యే కదా మరి తెలిసిన దాని నుండి తెలియని దానికే అంటున్నావు స్వామీజీ నాకు తెలిసింది జగత్తు ప్రపంచం అన్నాను నువ్వు అప్రిషియేట్ చేసే ఓకే అన్నావు ఇప్పుడు దీని నుంచి పోతానంటున్నావు మరి దీని నుంచి జగత్తు నుంచి బ్రహ్మం ఎట్లా తెలుస్తుంది సద్వస్తు ఇది మిథ్యా కదా ఇది ఇది మిథ్య మిథ్య నుంచి సత్యం ఎట్లు ఎట్లా తెలుస్తుంది తెలుస్తుంది సార్ ఎందుకు ఉన్నది సత్యమే రెండోది లేనే మిథ్యని కనిపించింది అనుకో ఎందుకు మిథ్య కనిపించింది సత్యం అర్థం ఎట్లా రజ్జు సర్పవత్ ఇప్పుడు రజ్జు సర్పవత్ త్రాటిలో పాములాగా ఇప్పుడు నీకు త్రాడు తెలియదు నీకేం తెలుసు నీకు పాము తెలుసు ఎందుకని దయతక్కలాడుతున్నావు గనక దయతక్కలాడుతున్నావు గనక నీకు పాము తెలుసు ఇప్పుడు నేను నీకేం తెలుసా ఆ పాము తెలుసు సరే కానీ దాన్నే విచారం చేస్తాం దాన్ని విచారం చేసి లైట్ వేసేస్తే ఆ పాములోనే కనపడుతుంది ఇప్పుడు ो अर्थंने कलनी जगत्तगा चूस्त मिथ्य जगत् अर्थंरा जगद्रूपत्म नीक प्रपंच परमा सृष्टि इकड़ सृष्टि स्टार्टअ सृष्टि सत्यम काकटा सृष्टि सत्यम का జగత్ ఎందుకు సత్యం కాదు నాయన మారుతూ ఉంది గనక మారుతూ ఉంది గనక ఇక్కడ ఏది చూసాము అది మారిపోతూ ఉంది గనక మార్పు చెందుతూ ఉంది గనక మార్పు చెందేది ఏది సత్యం కాదు ఎప్పుడు ఉండాలి ఏది సత్యం ఇది అట్లా కాదు ఇది నిరంతరం కూడాను మార్పు చెందుతూ ఉంది కానీ కాబట్టి ఇది సత్యం కాదు కాబట్టి ఏ సృష్టి అయితే మనకు కనపడుతూ ఉందో ఏ జగత్ అయితే మనకు తెలుస్తూ ఉందో ఏ ప్రపంచం అయితే మనకు తెలుస్తూ ఉందో ఇది సత్యం కాకపోవచ్చు కానీ ఇది సత్యం కాకపోవచ్చు కానీ కార్యరూపంలో తెలుస్తూ ఉంది కార్యరూపంలో తెలుస్తుంది కార్యరూపంలో ఇది ఎప్పుడైతే తెలుస్తూ ఉందో కారణం మీద ఆలోచన మనకు కదిలి ఇక్కడ నీతి ఉంద గనక ఆర్డర్ ఉంది గనక ఇంత ఆర్డర్ ఎప్పుడైతే ఉందో నీతి ఉన్న చోట చూడండి ఇది నీ అంత మనం ఉన్నాడని నిర్ణయం చేసుకుంటున్నాం కాబట్టి అందంగా పూల మొక్కలు కత్తిరించి శోభాయమానంగా అవి చూసినప్పుడు అరేరే ఇంత చక్కగా పూల మొక్కలు కత్తిరించి ఉన్నాయంటే ఎటంటే ఎగుడు దిగుడుగా పెరిగి వాటిని గురించి నేను ఆలోచించను గాని ఎప్పుడైతే ప్లూనింగ్ జరిగిందో పర్ఫెక్ట్ గా కటింగ్ జరిగిందో ఆ కటింగ్ చేసినటువంటి గార్డెనర్ ఉండాలి అని ఆ నియతిని బట్టి ఆర్డర్ని బట్టి ఎట్లాగైతే అర్థం చేసుకుంటూ ఉన్నానో ఈ సృష్టిలో కూడాను ఒక నియతి ఉంది గనక ప్రతి చోట ఇది ఇంతకుముందు చూచే ఉన్నాం మనం ఇప్పుడు మళ్ళీ నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర పూర్ణంగా ఉంది మర్చిపోతే జ్ఞాపకం చూసుకోండి అర్థం అందా కాబట్టి నియతి ఉంది గనక నియంతో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఇది కార్యరూపంలో తెలుస్తూ ఉందో దీనికి కారణం ఉంది కారణం ఉంది కాబట్టి బ్రహ్మము కారణం ఎవరికి కారణం దిండిగల్ల వరకే కారణమా హైదరాబాద్ కూడా కారణం హైదరాబాద్ కూడా కారణమా ఢిల్లీకి కారణం ఢిల్లీకి కారణమా ఇరాక్ కారణమా అయ్యా సర్వకారణం సర్వ కారణం కాబట్టి బ్రహ్మం ఏదైతే ఉందో తద్ బ్రహ్మ సత్యం సర్వకారణం జగత్ మిథ్యా కార్యరూపం అంతే ఇంత సింపుల్ గా అర్థం చేసుకుంటాను జగత్ కార్యరూపం బ్రహ్మము సర్వకారణం సర్వ జగత్తుకి తాను కారణం జగత్ ఏదైతే ఉందో ఇది కార్యరూపంలో తెలుస్తుంది బ్రహ్మం కారణంగా తెలుస్తుంది కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మం కారణము కార్యరూపంలో ఇది ఉంది గనక కారణం మీద ఆధారపడి ఉండదు కాబట్టి దీన్ని మిథ్య అనేది నిర్ణయం చేశారు కాబట్టి సత్యం బ్రహ్మ అని అంటున్నారు దీన్ని మనం ఆధారం చేసుకుని అనుమానం చెట్లు ఆలోచిస్తూ ఉన్నాం కానీ ఇది నిర్ధారణ కావాలి ఇక్కడ ఇది నిర్ధారణ కావాలి ఇలా నిర్ధారణ కావాలి అంటే ఒక్క పదాన్ని విచారణ చేయకపోతే అది నిర్ధారణ కానే కాదు ఎందుకంటే ఏది సత్యం వచ్చిన బాధంత ఏంటంటే ద్వైతానికి అద్వైతానికి ఈ ప్రపంచం సత్యమా అసత్యమా అన్నామనుకోండి ద్వైతి ఏమంటాడు సత్యం అంటాడు అద్వైత ఏం చెప్తాడు అసత్యం అన్నాడు సత్యం కాదు అంటాడు అసత్యం కాదు మిత్యది అందువల్ల సత్యం కాదు అంటాడు ఈయన సత్యం అంటాడు ద్వైతి అద్వైతేమో సత్యం కాదు అంటాడు అయ్యా నువ్వు సత్యము అని ఎట్లా చెప్తున్నావు ద్వైతి అంటున్నావు అనుకో ద్వైతి చెప్పే ఆన్సర్ ఏంటంటే కనపడుతూ ఉంది కదయ్యా అద్వైతిని అయ్యా ఇది సత్యము కాదు అంటున్నావే దేన్ని బట్టి చెప్తున్నావు కనపడుతూ ఉంది కదయ్యా ఇద్దరితో ఒకటే ఆన్సర్ కనపడుతూ ఉంది గనక సత్యము ఆయన ద్వైతి కనపడుతూ ఉంది కాబట్టి సత్యం కాదు ఎందుకని దృశ్యం కనపడుతూ ఉంది కనుక ఏ దృశ్యం తశ్యం ఏదైతే కనపడుతూ ఉందో అది మార్పు చెందుతూ నశించిపోతుంది కనుక కనపడుతూ ఉంది కాబట్టే సత్యం కాదు అంటున్నా నేను కనపడేదంతా సత్యం కావాల్సిన అవసరం లేదు త్రాడులో పాము కనిపించింది అది సత్యం ఏంటి ఎండమావిలో నీళ్లు కనిపిస్తూ ఉన్నాయి పో ఇప్పటి వరకు ఎవరు దాహం తీరలేదు నీకు తీరుతుందేమో చూడు కనుక ఏదైతే కనిపిస్తుందో అది సత్యం కావాల్సిన అవసరం లేదు కనుక ఏది సత్యం దీంట్లో కాబట్టి ఏదైతే సత్యమో దాన్ని ఎప్పుడు సత్యం తెలుసా అది అనంతమయ్యుంటేనే అందువల్ల సత్యం అనంతం బ్రహ్మానానికి కారణం అది అనంతం వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ అనంతం ఏదైతే సత్యమో అది అనంతమయ్యి ఉండాలి జగత్తు సత్యము కాదు ఎందుకని జగత్ అనంతం కాదు ఏమవుతుంది అంతమైంది జగత్తుకి అంతం ఉంది కనుక ఇది అనంతం కాదు అనంతం కాదు కనుక జగత్తు సత్యం కాదు సత్యం కాదు కాబట్టి అనంతం కాదు దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు తెలుసుకుంటే తెలుసుకో నెక్స్ట్ బ్రహ్మం అనంతం కాబట్టి బ్రహ్మం ఎందుకు అనంతం అంటే బ్రహ్మం సత్యం బ్రహ్మం సత్యం స్వామీజీ సత్యమైంది అనంతం ఎట్లా ఇక్కడి నుంచి నెక్స్ట్ మంత్రాన్ని కనెక్షన్ సత్యమైంది అన్నారే ఇది ఎట్లా అనంతం అంతం అది ఎట్లా దేన్ని బట్టి నువ్వు చెప్తున్నావు నేనొక్క ప్రశ్న వేస్తా మిమ్మల్ని నేను చెప్పినవన్నీ అప్పచెప్పిరా దయతే తను నాలుగ తకల దేనులు అదుతూ లౌ లాయన గా అది కాకుండా నేను ఒక్కటి అడ్డుతాను మీరు ఇప్పుడు ఆలోచిస్తూ ఉండండి తమాషకు ఉండేది ఇప్పుడు మన భావాలతో మనం ఎట్లయినా ఎగరచ్చు అర్థమవుతుంది ఇతరుల భావాలు అందువల్లే మీరు నేను ఏదైనా అడిగితే చెప్పనండి కొంచెం అని అది తెలుసా మీకు తెలియ అది స్వామీజీ చెప్పింది కదా అప్పుడు అదే మన బట్టలు ఉన్నాయనుకోండి అవి ఏ బట్టలైనా సరే ఎక్కడైనా తిరగచ్చు పోయి ఎక్కడన్నా బెట్ట ఏ వేదిక మీద కన్న పో మాస్టర్ చెప్పినట్టు పులికి ఏడువైతే ఏమని ఎక్కడ పోదాం ఎందుకని మనోభావాలు మా చెప్తా అదే కనుక ఇతరుల చొక్కాలు వేసుకున్నాం అనుకో అన్ని చోట్ల పోవడానికిలే వాడు ఎక్కడెక్కడైతే ఉండడం మొన్న చొక్కా కలిగిన వాడు అంటే ఈ రోజుల్లో కాదు కాని పూర్వపు రోజుల్లో బట్టలు ఉతికేవాళ్ళు వీళ్ళ వేసుకుని తిరచుండేవాడు తమాషా పూర్వ రోజుల్లో వాషూ మ్యాన్ ఉంటాడు కదా వాడు పెళ్లికి పోవాలంటే ఇవన్నీ ఎత్తేవాడు ఇదేంటిది ఇది అనావా ప్యాంటువా ఇదేంటిది ఇది ఫలాది ఇదివా ఇదేంటి సఫారీ అచ్చా దయచేసి పెళ్లికి పోయి వస్తాడు హాయిగా కాకపోతే ఆ పెళ్లిలో సఫారీ వాడు కూడా సఫారీ చేస్తూ వస్తాడు అంటారు ఇలా బొడు ఇతను రాడంటేనే వేసుకుంటాడు అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి ఎప్పుడు మన భావాలతో మనం తృప్తి చెందుతూ ఉండాలి ఇదిగో అనంతమనేది ఒకటి ఉదాహరణ చెప్పండి మీరు